అస్సలం అయికం వరహతుల్ వబరకాతు అల్హదుల్లా వసలాతు వసలాం వలా రసూలి అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలో కూడా నరక రక్షణకై కారణమయ్యే సత్కార్య గురించి మనం తెలుసుకుందాము మహాశివులారా బానిసలను విముక్తి కలిగించడం బానిసత్వ బంధాల నుండి వారిని విడుదల చేయడం ఇది కూడా మనం నరకము నుండి రక్షణకై గొప్ప కారణం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మన్ ఆతరం బికుల్లి రోధువి ఎవరైతే ఒక విశ్వాసుడైన బానిసు విడుదల చేస్తారో విముక్తి కలిగిస్తారో అల్లా అతని శరీరంలోని ప్రతీ అంగానికి బదులుగా ఇతని శరీరంలోని ప్రతి అంగాన్ని నరకము నుండి విముక్తి కలిగిస్తాడు అయితే మహాశేవులారా ఈ రోజుల్లో మనకు బానిసలు కనబడరు కానీ వేరే కొన్ని సత్కార్యాలున్నాయి అవి చేయడం బానిసను విముక్తి కలిగించడంతో సమానం అలాంటి సత్కార్యాలు అధికంగా మనం చేస్తూ ఉదాహరణకు కాబా చుట్టూన తవాఫ్ చేయడం దీనికి సంబంధించిన హదీథులో వచ్చి ఉంది ప్రవక్త సల అల్లాహు అలిం తెలిపారు మంతాఫ బిల్ బై తి ఉస్బూఅన్ కానకైత్ ఎవరైతే కాబతుల్లా చుట్టూన ఏడు రౌండ్లు పూర్తి చేస్తారో ప్రదక్షిణం చేస్తారో వారు ఒక బానిసను విముక్తి కలిగించినంత పుణ్యం పొందుతారు అంతేకాకుండా తవాఫ్కు సంబంధించిన ఇంకా వేరే పుణ్యాలు తెలుసుకోవడానికి హజ్ సంబంధించిన మా కార్యక్రమాలు చూడడం మర్చిపోకండి అలాగే మహాశివులారా సఫా మర్వాల మధ్యలో సఈ చేయడం ఇది కూడా చాలా గొప్ప పుణ్యకార్యం ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు ఓ అమ్మ తవాఫుక బైన సఫా వల్బా నీవు సఫా మర్వాల మధ్యలో సఈ చేయడం డెబ్బై బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఇక మహాశివులారా తవాఫ్ తర్వాత రెండు రకాతుల నమాజ్ ఏదైతే చేయడం జరుగుతుందో దాని గురించి కూడా ప్రవక్త సలల్లాహు అలైస్లం తెలిపారు ఓ అమ్మ రక అతాకబాద తవాఫ్ నీవు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతులకు బదులుగా ఇస్మాయిల్ అలీస్ సలాం వంశంలోని ఒక బానిస విడుదల చేసినంత పుణ్యం నీకు లభిస్తుంది అని ఇంకా మహాశివులారా దారి తప్పిన వారు లేదా అందులకు దారి చూపడం మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం ఎవరి వద్దనైనా పాలు త్రాగడానికి లేకుంటే మన వద్ద ఉన్న పాలు ఇవ్వడం లేదా పాల పశువు ఇవ్వడం ఇవన్నీ కూడా మనల్ని నరకము నుండి కాపాడే సత్కార్యాల్లో లెక్కించబడతాయి ప్రవక్త సలహు అలం తెలిపారు మమ్మహిన్ ఔ మిన్హత లబనిన్ ఔ అహదాన్ ఎవరైతే ఒకరికి మంచి విధంగా అప్పు ఇస్తారో మంచి విధంగా అంటే వడ్డి మిట్టి లేకుండా మరియు ఇంకా ఎవరికైనా పాల పశువు కానీ లేదా పాలు కానీ ఇస్తారో ఇంకా దారి తప్పిన వారికి లేదా రుడ్డివారికి దారి చూపుతారో అతనికి ఒక బానిస విడుదల చేసినంత పుణ్యము లభిస్తుంది ఇంకా మహాశవలారా ఉదయం పది సార్లు మరియు సాయంకాలం పది సార్లు లా ఇల్హ ఇల్లహుహు లహరీఖ లహుల్ ముల్క్ వలౌల్ హమ్ద్ యు వయుమీద్ వహు అలా కుల్లి షయిన్ కదీర్ చదువుతారో వారికి పది పుణ్యాలు లభిస్తాయి పది పాపాలు తరుగుతాయి పది స్థానాలు పెరుగుతాయి మరియు పది బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం లభిస్తుంది ఇంకా ఉదయం నుండి సాయంకాలం వరకు అతని వెంట ఆయుధాలతో దైవదూతలు అతని రక్షణకై హాజరుంటారు మరి ఆ రోజు అతనికంటే ఉత్తమ ఆచరణ ఇంకా ఎవరిది ఉండదు ఎవరిదైనా ఉంటే అతను ఇలాంటి ఆచరణ చేసిన వ్యక్తి లేదా ఇతని కంటే ఎక్కువ ఆచరించిన వ్యక్తి అలాగే మహాశివులారా సహెబ్ ఖారి మరియు సహైబ్ ముస్లింలో వచ్చిన హదీదు ప్రకారం లా ఇల్ లాహహు లా షరీఖ లహుల్ ముల్క్ కుల్లి షైన్ ఖదీర్ వంద సార్లు చదివితే వంద పుణ్యాలు లిఖించబడతాయి వంద పాపాలు తరుగబడతాయి వంద స్థానాలు పెంచబడతాయి మరియు ఉదయం చదివితే సాయంకాలం వరకు సాయంకాలం చదివితే ఉదయం వరకు అతనిని శైతాను నుండి రక్షింపబడడం జరుగుతుంది అలాగే ఆ రోజు అతనికంటే ఉత్తమమైన వాడు ఇంకెవరూ ఉండరు కేవలం ఎవరైతే ఇతని విధంగా లేదా ఇంతకంటే మంచి విధంగా ఎక్కువ రూపంలో ఇలాంటి దిక్కరి చదివారో వారు తప్ప అలాగే మహాశివులారా భార్య భర్తకు విధేయురాలై జీవించడం కూడా అది ఆమె నరకం నుండి రక్షింపబడడానికి మరియు స్వర్గంలో పోవడానికి గొప్ప కారణం ప్రవక్త సలహు అలీ వసల్లం ఒక సందర్భంలో తెలిపారు ఏ స్త్రీ చనిపోయేటప్పుడు ఆమె యొక్క భర్త ఆమె పట్ల సంతోషంగా ఉంటాడో ఆమే స్వర్గంలో చేరుకుంటుంది మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రోక్త సలల్లాహులేస్లం ఒక స్త్రీకి చెప్పారు అతడే నీ యొక్క స్వర్గం అతడే నీ యొక్క నరకం నీవు చూసుకో నీవు అతని పట్ల ఎంత విధేయురాలిగా ఉన్నావు అనే విషయం ఇంకా మహాశివులారా నరకం నుండి రక్షింపబడడానికి అతి ముఖ్య కార్యాల్లో ఒకటి ఏమిటంటే మనం స్వయంగా మన పట్ల మన గురించి ఏది ఇష్టపడతామో అలాంటిదే ప్రజలకు కూడా ఇష్టపడడం ఒక పొడవైన హదీతిలో ప్రవక్త సలల్లాహు అలైవల్ చెప్పారు ఒమన్ అహబ్బ అయ్యుజహ్జహ అని నార్ వైదుఖల జ ఎవరైతే నరకం నుండి రక్షింపబడి స్వర్గంలో ప్రవేశింపచేయబడాలని కోరుతున్నాడో అతనేం చేయాలి ప్రజలు అతని పట్ల ఎలా మంచి విధంగా ప్రవర్తించాలి ప్రజలు అతన్ని ఇష్టపడాలి కోరుకోవాలి అని ఏదైతే కోరుకుంటాడో అలాగే అతను కూడా ప్రజల పట్ల ఉత్తమ వైఖరి అవలంబించాలి తనకు ఇష్టమైన విషయాన్నే ప్రజలకు కూడా ఇష్టపడాలి ఇంకా మహాశైలారా నరకం నుండి మనం రక్షింపబడడానికి అతి ముఖ్యమైన ఒక కారణం ఏమిటంటే అల్లా యొక్క భయంతో కన్నీరు కార్చడం మరియు ఈ కండ్లతో అల్లా నిషేధించిన వాటిని చూడకపోవడం అల్లాహోకి వరం ఈ రోజుల్లో అనేక మంది ఇలాంటి పాపానికి గురి ఉంటారు అల్లా మనందరికీ హిదాయతివుగాక సన్మార్గం చూపుగాక ప్రవక్త సలల్లాహు అలీవసలం తెలిపారు సలాహతున్ లా తరా ఆయునుహుమున్నార్ మూడు రకాల వారు వారి కన్ను నరకాగ్నిని చూడవు అంటే వారు నరకంలో ప్రవేశించరు అని భావం ఒకటి ఏ కన్ను అయితే అల్లాహ మార్గంలో పహరాయిస్తూ అక్కడ జాగారం చేస్తూ ఉంటుందో రెండవ కన్ను ఎవరైతే అల్లా యొక్క భయంతో ఏడుస్తూ ఉంటారో మూడవ కన్ను అల్లా నిషేధించిన వాటిని చూడకుండా ఉంటారో తమ కన్ను క్రిందికి వాలుకొని ఉంటారో ఇంకా మహాశివులారా మనం నరకం నుండి రక్షింపబడాలంటే మరికొన్ని సత్కార్యాలు కూడా ఉన్నాయి మనం వాటిని తప్పకుండా తెలుసుకోవాలి నరకాన్ని గుర్తు చేసుకోవడం ఏ పాపం చేస్తే దానికి ఏ శిక్ష ఉందో తెలుసుకొని దాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా కూడా మనం నరకం నుండి రక్షింపబడతాము ఎలా అనగా ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు నేను మీ తీర్పు చేయడానికి మీలోని ఇద్దరు మనుషులు ఒక సమస్య తీసుకుని నా వద్దకు వస్తారు ఒక వ్యక్తి చురుకుతనంగా మాట్లాడతాడు మాట్లాడే అటువంటి నైపుణ్యం అతనికి ప్రసాదించబడి ఉన్నది అయితే గుర్తుంచుకోవాలి ఎవరైతే మాటకారి అయినందుకు అతను మాట్లాడే విధానం ఏంటో అతనికి వస్తుంది గనక ఇతరుల హక్కును కాజేసుకోవడానికి ఆ రకంగా మాట్లాడి ఆ తర్వాత నేను అతని యొక్క హక్కు కానప్పటికీ అతను అతని మాటను విని ఏదైతే అతనిది అని భావించి నేను ఇచ్చానో కానీ అతను ఇతరుల హక్కు తీసుకుంటున్నానని అతనికి తెలిసినప్పుడు అతను తన చేతులో అగ్ని నిప్పులు తీసుకుంటున్నాడని భావించాలి ఇక తన ఇష్టం అగ్ని నిప్పులు కావాలంటే తీసుకోవచ్చు లేదా వాటిని వదిలేయవచ్చు హక్కుదారునికి హక్కు చెల్లించవచ్చు నరక శిక్ష నుండి రక్షణ పొందుటకై కారణమయ్యే సత్కార్యాల్లో మహాశివులారా అల్లాహుతాల ఒకవేళ సంతానం ఆ సంతానంలో కూడా బిడ్డలు కూతుళ్ళు ఇచ్చి ఉంటే మనం చిన్న ముఖం చేసుకోకుండా నాకు కూతుళ్ళు కదా అని బాధపడకుండా వారికి ఉత్తమమైన శిక్ష ఇస్తూ వారిని మంచి విధంగా పోషిస్తూ వారు కూడా నరకం నుండి రక్షణకై మనకు కారణమవుతారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి ఇంట్లో అంటే హజరత్ ఆయిషా రది అల్లాహత గారి వద్ద ఒక సంఘటన జరిగింది ఒక స్త్రీ ఇద్దరు కూతులను తీసుకొని వచ్చింది ఏమైనా తినడానికి ఉంటే ఇవ్వండి అని అడిగింది అప్పుడు హజరత్ ఆయుషరథి ఎల్లా అవుతారణ ఇంట్లో కేవలం మూడే మూడు ఖజూర పండ్లున్నాయి ఆ మూడు ఖజూరపు పండ్లు ఆ స్త్రీకి ఇచ్చేసింది ఆ స్త్రీ ఇద్దరు బిడ్డలకు ఒక్కొక్క ఖజూర పండు ఇచ్చి మూడవది తినాలి అని తను అనుకుంటుంది అదే సందర్భంలో ఇద్దరు బిడ్డలు తమ చేతిలో ఉన్న ఖజూరపు పండ్లు తినేసి మళ్ళీ వెంటనే తల్లి వైపునకు చెయ్యి చాపారు తల్లి ఒక ఖూరపు ముక్క కూడా తాను తినకుండా దానిని రెండుగా చీల్చి రెండు ముక్కలు ఇద్దరు బిడ్డలకు ఇచ్చేసింది ఈ సంఘటన హజరత్ అల్లాహు తలన చూసి ఆమె మనసు కరిగిపోయింది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ సంఘటనను గుర్తు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలి చెప్పారు మనిబుతు మరొక ఉల్లేఖనలో ఉంది ఫ్సన ఇలై కున్న అద్ద బహున్న మిన హిజాబమీనన్నారు అల్లాహు తాలా ఎవరికైతే కూతుళ్ళు ఇచ్చి పరీక్షిస్తాడో వారు ఆ కూతుళ్ళ విషయంలో శ్రద్ధ వహించి మంచి శిక్షణ వారికి ఇచ్చి మంచి విద్యా బుద్ధులు వారికి నేర్పి వారిని పోషిస్తూ ఉంటారో ఆ బిడ్డలు ప్రళయ దినానా తల్లిదండ్రులు రకంలో పోకుండా అడ్డుగా ఉంటారు గమనించారా ఇంత గొప్ప లాభం అందు అందుగురించి ఇస్లాం కూతుళ్లకు స్త్రీలకు వ్యతిరేకమైన ధర్మం కాదు వారి హక్కులు ఇలా ఇలా ఉన్నాయని తెలిపి వారిని ఆ హక్కులను వారికి ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు జారీ చేస్తుంది ఇంకా మహాశివులారా మనలోని ప్రతి ఒక్కరికి మన సంతానం అంటే చాలా ప్రేమ కానీ కొన్ని సందర్భాల్లో ఈ సంతానం మన కన్న ముంగటే చనిపోతుంది వారిలో ఒక్కరు ఇద్దరు ఎంతమంది చనిపోయినా కాని మనం ఎలాంటి అల్లాకు ఇష్టం లేని మాటలు మాట్లాడకుండా జాగరత్తగా ఉండి సహనం ఓపిక వహించి ఇది కూడా మనం నరకంలో ప్రవేశించకుండా నరకం నుండి రక్షింపబడటానికి గొప్ప కారణం అవుతుంది సహిబుఖారి మరియు సహిముస్లిం హదీత్ ప్రకారం కొందరు స్త్రీలు ఒకసారి ప్రవక్త సల్లాహు ఇస్లం వద్దకు వచ్చి ప్రవక్త ఈ పురుషులు మాపై గెలుపొందారు ఎల్లప్పుడూ ఆరు మీ వద్ద ఉండి మంచి విషయాలు నేర్చుకుంటూ ఉంటారు కానీ మాకు అలాంటి అవకాశం కలగదు మీరు ప్రత్యేకంగా మా స్త్రీలను పోగు చేసి ఒక చోట మీరు ఏదైనా బోధ చేస్తూ ఉండండి అని వారు విన్నమించుకున్నారు ప్రవక్త సలల్లాహు అలం వారి గురించి ఓ స్థలం ఒక సమయం అనేది నిర్ణయించారు అక్కడికి వచ్చి ఏదైతే బోధించారో అక్కడ చేసిన బోధనలో ఇది కూడా ఒక విషయం ఉండింది మీలోని ఎవరి ముగ్గురు సంతానం చనిపోతారో వారు ఆ సంతానం చనిపోయిన దానిపై ఓపిక సహనం వహిస్తారో అలాంటి వారిని నరకం నుండి రక్షింపబడుతుంది అప్పుడు ఒక స్త్రీ నిలబడి అడిగింది ప్రవక్త సంతానంలో ఇద్దరు చనిపోతే కూడా ఇలాంటి ఘనత కలుగుతుందా ప్రవక్త సలల్లా అసలు తెలిపారు అవును అని అలాగే మహాశివులారా ఈ ప్రపంచం పరీక్షల నిలయం ఇక్కడ ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు మనపై వస్తూ ఉంటాయి మనం ఎన్నో సందర్భాల్లో జ్వరానికి గురి అయి చాలా బాధపడుతూ ఉంటాము అయితే మనలో కొంతమంది జ్వరాన్ని దూషిస్తారు తిడతారు కానీ అలా చేయకుండా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఆదేశ వాటిని మనం ఓపిక సహనాలతో ఆ జ్వరాన్ని భరించామంటే మనకు చాలా గొప్ప పుణ్యం లభిస్తుంది ప్రవక్త సలల్లాహు అలీలం తెలిపారు అభిషేర్ నీవు సంతోషపడు అల్లా అంటున్నాడు ఉసల్లితుహా ఈ జ్వరం అనేది నా ఒక అగ్ని నేను ఇహలోకంలో నా విశ్వాస దాసునిపై ఈ జ్వరాన్ని విధిస్తాను ఈ జ్వరం అతనికి కలుగుతుంది అతడు దానిపై ఓపిక వహిస్తాడు ఈ విధంగా పరలోకంలో అతనికి ఏ నరక భాగముందో ఇహలోకంలో ఈ రకంగా అతనికి ఇవ్వడం జరుగుతుంది అంటే విషయమేంటి పరలోక శిక్ష నుండి అతను తప్పించుకుంటాడు మహాశవులార నరకం నుండి రక్షణ పొందాలంటే ఉత్తమ నడవడిక సద్వర్తన అవలంబించాలి ప్రజలతో మనం మితక వైఖరి అవలంబించాలి వారి పట్ల నవ్వు ముఖంతో మరియు కఠిన వైఖరి కాకుండా మృదువైఖరి అవలంబించాలి ఒక సందర్భంలో ప్రవక్త సలహా తెలిపారు అలా ఉహ్బిరు కుంబిమం తుహర్రము అలైహిన్నార్ నరకం ఎవరిపై నిషేధించబడుతుందో నేను తెలిపాలా మీకు అలా కుల్లి హయ్యిని కరీబిన్ సహలిన్ ఎవరైతే సులభతరం మెతక వైఖరి ప్రజలకు చేరువుగా ఉండి వారి పట్ల ఎంతో నవ్వు ముఖంతో మృదువుగా ఉంటాడో వారిని కూడా నరకం నుండి రక్షించడం జరుగుతుంది ఇంకా సోదరలారా సోదరి మనులారా నరకం నుండి మనం రక్షింపబడాలంటే మనం ఉన్న ప్రదేశంలో మన సోదర సోదరి మనులపై ఏదైనా అపనింద వేయడం జరుగుతుంది వారి పరోక్ష జరుగుతుంది వారి గురించి ఏమైనా చాడీలు చెప్పడం జరుగుతుంది అలాంటప్పుడు మనం వారి యొక్క పరువును వారి యొక్క మానాన్ని కాపాడుటకు సాధ్యమైనంత వరకు పోరాటం చేయాలి అబ్దుల్లాబిన్ ముబారక్ రహిమహుల్లా అతని వద్ద ఎవరైనా వచ్చి ఒకరి గురించి అతనిలో ఇలాంటి చెడువు ఉంది ఫలానా వ్యక్తి ఇలా చేశాడు అని అంటే అబ్దుల్లా అబిన్ ముబారక్ రహిమహుల్లా అతనిలోని మంచి విషయాలు తెలిపి అతనిలో ఈ మంచితనం ఉంది అతనిలో ఈ మంచితనం ఉంది అని గుర్తు ఈ విధంగా ఆ సోదర సోదరి మనులకు వారు వారి పరువు మట్టిలో కలవకుండా పోరాడేవారు ఇలా ఎవరైతే పోరాడుతారో వారిని కూడా రకము నుండి రక్షించడం జరుగుతుంది ప్రవక్త సలహు అలం తెలిపారు మందబ్బాబిల్ ఐబీ ఖాన్ హాహిహుమినార్ ఎవరైతే తమ సోదర సోదరి మనుల పరువును కాపాడుతూ వారి వైపు నుండి వారి వెనుక ఉండి అంటే వారు చూస్తున్నప్పుడే అని కాదు వారు చూడకున్నా వారు దూరమున్నా కాని వారి యొక్క పరువు మానాలను కాపాడేవారు తప్పకుండా అల్లాహుతాల ఇలాంటి వారిని నరకం నుండి విముక్తి కలిగిస్తాడు మహాశివులారా ఈనాటి ఈ శీర్షికలోని చివరి విషయం మహాముఖ్యమైన విషయం కనీసం ఇంతవరకు విన్న విషయాలు మీరు వాటిని మీ మధ్యలో నాటుకోలేకపోతే కనీసం ఈ ఒక్క విషయం అన్నా గుర్తుంచుకోండి మనం సాధ్యమైనంత అల్లాహ ప్రేమకు పాత్రులయ్యే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఎవరైతే అల్లాహ ప్రేమకు పాత్రలవుతారో అల్లాహ ప్రేమను అందుకుంటారో అల్లా మనల్ని ప్రేమించే విధంగా మనం మసులుకుంటామో అల్లా ఎవరిని ప్రేమిస్తాడో వారిని నరకంలోకి పంపడు నరకం నుండి వారికి రక్షణ కలిగజేస్తాడు ముసరద్ అహ్మద్ మనీ ముసద ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లహు అలూ వసలం తెలిపారు లా అల్లా సాక్షిగాల జరగదు అల్లా తాను ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని నరకంలో వేయడు అని ప్రవక్త సల్లల్లాహు అల్లూ సలం తెలిపారు ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోండి కురాన్లో వచ్చిన ప్రస్తావన యూదులు క్రైస్తవులు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారిని తిరస్కరించి తమకు తాము మేము అల్లా యొక్క ప్రియులము మేము అల్లా యొక్క సంతానము అల్లా యొక్క దగ్గరి వారిమీ అని అనుకుంటూ ఉండేవారు అయితే అల్లా తల తెలిపాడు ఫలిమయు అజ్జిబుకుం ఫలిం బిదును బికుం ఒకవేళ అల్లాకు మీరు ప్రియులైతే అల్లాయ్య నటిీతర ప్రియులను శిక్షించడు కదా మరి అల్లా మిమ్మల్ని ఎందుకు శిక్షకు గురి చేస్తున్నాడు అయితే ఈ విధంగా సోదరులారా అల్లా ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షించడు గనక నరకం నుండి రక్షణ వారికి కలిగిస్తాడు గనక మనం అల్లా ప్రేమకు పాత్రలయ్యే ప్రయత్నం చేయాలి అల్లా తాల మనకు అలాంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఇన్షాల్లా తర్వాయి భాగంలో అల్లా ప్రేమకు పాత్రులు ఎలా కాగలుగుతామో ఆ సత్కార్యాల గురించి కూడా మనం తెలుసుకుందాము వాహుర్ దావాన్ అలహదుల్లా అబ్బుల్ ఆలమీన్ అసలాం